కీర్తన రెండు వందల అరవై రెండు అని బ్రహ్మాదులించేరు హరిబాలలీలు వెనకసుకాదులచే వింటిమినేమిదివో పొత్తులలో పవళించే పురుషోత్తముడు దొల్లి హత్తి మర్రాకుపై బండినటువలెని ఒత్తిలి బోరగిలిండజొచ్చే కృష్ణుడు త్తరాన కూర్మావతారమైన గతిని తప్పుటడుగులు వెట్టదగ త్రివిక్రముడై గొప్ప పాదాలను భూమిగొలచినట్లు అప్పుడే కొదలు మాటలాడజొచ్చే కృష్ణుడు తప్పనసురసతులదగ బోధించినట్లు అచ్చపురేపల్లెలోన ఆడజొచ్చే కృష్ణుడు మెచ్చుల వైకుంఠాన మెరిసినట్లు నిత్యలు శ్రీవేంకటాద్రి నిలయుడయున్నవాడు అచ్చుగజీవులలోన ఆతుమైనయట్లూ